Thank you. ప్రారు బ్రహ్మేశానముగా మరస్ బ్రహ్మాండ భాధిపందే కోసంజగ సుదమగం వారా సిగర్వా సిగర్వాపగయ భుజంగగారుడమణి త్రైలోగ్యరమణి గోపీలో జన జాతకం బుదమణి సౌందర్యముద్రామణి గనగు మణుక్మి ఘనగుజద్వందై గభూషామణి శ్రేయోదేవామణిర్దిశతున్నో గోపాలూడామణి లక్ష్మీ క్షీరసముద్రరాజతనయా దాసి శ్రీరంగేశ్వరీ దాసీభూత సమస్తేవలికైక దీపాకురామన్మందటాక్షలబ్ధ విభవ్రహేంద్ర గంగాధరా త్రైలోక్య ైలోక్యకటుబి సరసిజా వందే ముకుంద ప్రియా ఆంజనేయ మతి పాటల కంచనాద్రికమీయ విగ్రహం పారిజాతరుమూలవాసిన భావనందన య్రఘునాథకీర్తనం త్ర త్రృతమస్తకాంజలిం బాష్పవాది పరిపూర్ణలోచనం మరుదీ నమతరాక్షక పాషం ద్రుమండవదహన శార్వాక శైలాస నిధ్వరాశ వాసర జైనేభ కఠీరవగా మాయావాది భుజంగ భంగ గరుడత్రైవిద్య చూడామణి శ్రీరంగే స జయో విజయతే రామానుజోయం ముని వ్యాసం వశిష్టనరం శక్తే పౌత్రమల్మం పరాసరాత్మం వందే సుగదాం తపోనిధ గోవిందర పదంబుజమగ్నచిత్తో మందాకినీతులతమంజుల వాక్ ప్రవృత్యా లోకం సమస్తమకరో దూత పాపం తం వేంకటాఖ్య గురుమాత్మ ని భావ సంసారతానగ్ద భావా సమాగత్య సజ్జ ోధృతే హృష్టా స్వెంకటేసి నారాయణంగ్నవనీరంగం భక్తి ప్రభత్తి సరసీచర రాజహంస పౌరాణిక ప్రథమముత్తమ తత్వోధం శ్రీ శ్రీనివాస గురు పుంగవ మాస్త్రలేఖ శ్రీ విష్ణుపాద సరసీజ చరన్ నిలింద్రుతి ముఖాజిలైక శాస్త్రం వేదాంతదత్వ విపులాధరహస్యోధం శ్రీ విష్ణుదా గురు సేఖరమాశ్రయేఖం ఫతేమలాంత రంగిర రంగ కమనీయ శరుణాల బ కమా ఫతే రించి గురించి తపం వనరించి కృప సేకరించి సృష్టి సవరించి ఉండ ఇతరులు సంసరింప గడుగా గురి కమాలా పదే నేను గురించి తపం సవరించి నను ంకటునా కేటై మాధురే సరసి జాలయా <frame> <frame> సరసి జాలయాగర తనయ సరసి జ నిరంతర ముని నిరంతర ముని దుపదం బురుగం బులు సరించడు నలు నగునే కష్టం బులు వరయ బు త్రిభువన జనని సరసి జాలయ సరసి ఘు సౌందర్యము చేతనులఘు సౌందర్యము స్థిరయ శంబుతేజము విద్యాతిశయము పుణ్యము భార్యలు సగులం పదములు మాడు జయించుగా వాసుడుడై సర్వేశ్వరుడనంగ వాసుడు ప్రాణేశ్వరుడై సర్వేశ్వరుడనంగ వాసిల్లు వర వెంకట దాసభూషణి మదంబదయను జాలయర సరస్ జాయా జనం రాజీవ్ కులైరంజనం రాజసే ఘల సరాస భ రాజీ వప్త గురం రాజతరా గాజేంద్ర నివాస్యం రాజ మేదముఖ సవోపాస్యం మదనం తేజస్సనం సౌజన్యత శ్రీ జానీ వరం భజే రావణ కుంభ కర్ణ హం కర రావణ కుంభకర్ణ హం జిరాక్షస విదారణం పరాక్రమార్జు కీర్తిమందిరం స్వరా తీనజ సుందరం పరమ పవనం దురితనివారం గరునాపూరం ర నిసారణం కాసురారణం యునాభయన పూర్ణం పెంక పంకజ సమూహవారణం పెంకటదాసోల్లాసకారణం సంకటహరణం సంస్కృతిధరణం శంకారహితం సమతానం శ్రీ జానకీ వరం భజేం శ్రీ జానకీ వరం మమదయూడు ఎల్ జగము లేము ఎల్ల జగము లేము నిల్లాబు సుమ్మ బల్లి దుడబు జనక రాజు బిల్లవు నీవమ్మా బల్లి దుడబు జనక రాజు బిల్లవు నీవమ్మ మాలున్నములోని పిల్లవాద తల్లి జానకమ్మ నన్ను దయ చూడు మమ్మా తల్లి జానకమ్మా జనా జనకు నినమున దగ్నావు నయ విధుడగు జనకు ని సదనమున దగ్నావు జన పడిన నిజన ప్రాణ మల్ల ని సోందరాంగి ందరాంగి భగవాణి దశరథ సుతురాణి నివదైని వెంకటాఖ్యబోధినిముదయ చూడూ మమ్మాతీ జానకమ్మా హేయ గుణరితును సమస్త కళ్యాణ గుణ పరిపూర్ణుడును లక్ష్మీ సహితుండైన శ్రీమన్నారాయణకు నమస్కరి జీ సుధాగురుడు సమాజ స్థాపకుండును మన్మాతలైన మహర్షి శ్రీ వెంకటదాస స్వామి వారి పాదంబులకు మాతాబి అయిన రాధమంబల పాదంబులకు నమస్కరించి శ్రీనివాస విష్ణుదాస గురుచంద్రుల పాదంబులు ధ్యానించి రామ ప్రసాద్ గురులకలించి భారత మహాభారతంబునందలి విరా విరాట పర్వాతర్గత కౌంతే అజ్ఞాతవాసంబునకు కథాక్రమం పెట్టిదని సంవత్సరానికి ఒక కథ ఎంత నేర్చుకున్నా కళాశాలల్లో ఇంకా ఎక్కడైనా ప్రసంగములు చేయవచ్చు గాని ఇక్కడ అందరూ కూడా ఆ మహా జ్ఞాన సంపన్నులు అనేక విషయముల ఎందు నిష్ణాతులైనటువంటి వారు ఇక్కడ కనపడుతూ ఉంటారు చెప్పాలంటే జంక్యే అయితే ఆ తాతగారు రచించినటువంటి హరికథలు మన యొక్క ఆ దేవ దేవాలయ సన్నిధిలో చెప్పవలసినటువంటి బాధ్యత ఏర్పడింది గనుక చెప్పటమే కాని పాండిత్య ఉండి కాదు ఆ అమ్మగారు చదువుతూ ఉండేవారు రెండు గంటలకు మొదలు తాతగారు ఐదు గంటలకు ఆపేసేవారుట మాంటి మంచి మెత్త మధ్యాహ్నంలో పిడుగులు పడే సమయంలో అందరూ కదలకుండా కూర్చోవలసిందే వారి యొక్క ఆ దివ్యకమైనటువంటి కంఠము వారి యొక్క ప్రసంగము అలాంటిది తరువాత మామగారులు చెప్పారు శ్రీనివాస పెరుమాళ్ళు గారు ఇప్పటికి వెంకటాచలపతి గారు చెబుతూ ఉన్నారు ఆ విష్ణుదాస స్వామి వారి యొక్క ప్రసంగములు విన్నారు తర్వాత ఆ ఉపన్యాస చతురానందగా ఖ్యాతి గడించినటువంటి బావగారు షాత్రిపతి గారు వీరి ప్రసంగములు విన్న తర్వాత ఆ నా వాళ్ళు చెప్పడానికి పూనుకోవటం ఎలా అంటే ఆ అరిసెలు తిన్నటువంటి నోటితో పీడ కొంటలను వెళ్ళినట్టుగా ఉంటాం కథలు అయితే నాది కాదు మీరు కేవలము వెంకటదాస స్వామి వారి యొక్క కీర్తనలు వింటానికే ఇక్కడ కూర్చున్నారు అనేటటువంటి విషయము నాకు దృఢంగా తెలుసు కీర్తనలు మాత్రం చక్కగా అపజవుతా ఎక్కడ ఏమి పొల్లుబా నేను కనుక మీరందరూ కూడా మంజించవలసిందిగా ప్రార్థిస్తూ ఉన్నాను పాండవులు పన్నెండు సంవత్సరములు అరణ్యవాసం చేసిన తరువాత ఏర్పరచుకున్నటువంటి నియమ ప్రకారంగా ఒక సంవత్సరమ అజ్ఞాతవాసం చేయాలి అజ్ఞాతవాసం అంటే పట్టణముల్లో జన సంచారం ఉన్నటువంటి ప్రదేశముల్లో నివసించాలి కానీ ఎవరికి గుర్తు తెలియకూడదు పాండవులు ఐదుగురులో ఎవరైనా గాని ద్రౌపది కానీ వీరి ఆరుగురులో ఎవ్వరు ఒక్కరు గనక సంవత్సర కాలములో దొరికినట్లయితే మరల పన్నెండు సంవత్సరములు అరణ్యవాసము ఒక సంవత్సరం అజ్ఞాతవాసము విధించాడు దుర్యోధనుడు అందుచేత ఆ అరణ్యవాస అంతములోనే యమధర్మరాజు యొక్క అనుగ్రహాన్ని పొంది వరములను పొంది ఉన్నాడు ధర్మరాజు అందుచే ఇక ఆ అజ్ఞాతవాసానికి వెళ్ళబోతూ ఉంటే ఆ జనమేజయుడు అడుగుతూ ఉన్నాడు పరీక్ష ఆ వైసంపాయుణ్ణి అడుగుతూ ఉన్నాడట మహిత సముజ్వలాకృతులు మానధను మగనా జనమాన్యులంగనా సహితముగా పాండవులు అంటే పౌరుషానికి భుజబలానికి ఆ దేహ సౌష్ఠములకు కూడా గుర్తింపదగినటువంటి స్థాయిలో ఉన్నటువంటి వారు అలాంటి ప్రతాపము కలిగినటువంటి పాండవులు అంగనా ద్రౌపది యొక్క సౌందర్యము జగతి పురుషుల యొక్క సౌందర్యము రామచంద్ర స్వామి వారి సౌందర్యమని పుంసా మోహన రూపాయ అన్నారు అలాగే ఆ స్త్రీలలో సౌందర్యము అంటే స్త్రీలను మోహింప చేయగలిగినటువంటి సౌందర్యం కలిగిందట ద్రౌపది ఆమెతో సమానమైనటువంటి స్త్రీ ఇంకొక ఆమె లేదు జగత్తులో కనుక అలాంటి వారు ఏ రీతిలో ఈ పదమూడవ సంవత్సరం చరించారో మా ముత్తాతలు ఆ మా తాతలు ఆ స్వామి చెప్పవలసింది అంటే ఆ గాథను చెబుతూ ఉన్నాడు ఆ 12 సంవత్సరములు అయిపోయిన తర్వాత పన్నెండు సంవత్సరములు కూడా వీరి వెంట పదివేల మంది బ్రాహ్మణులు ఇంద్ర సేనాదులైనటువంటి రథములతో లేనటువంటి సారథులు పాంచాలిక పరిజనము ఇంకా అనేక మంది అరణ్యములు వెంట వీరితో పాటు కలిసి తిరిగారు అయితే ఆ ధర్మరాజ్ చెప్పాడు స్వామి ఇది పదమూడవ సంవత్సరం కనుక ఇక మీరెవరూ మా వెంట ఉండడానికి వీలు మేము అజ్ఞాతములో గడపాలి ఈ సంవత్సర కాలము నిశ్చింతగా ఏ విధమైనటువంటి వెలికి లేకుండా మేము గడిపేటట్లుగా మీరందరూ కూడా అనుగ్రహించి ఆ మాకు సెలవివలసింది అంటే ఆ బ్రాహ్మణులంటూ ఉన్నారటకామా శ్రీకృష్ణ పాద రాజీవ సేవార్థులై ప్రబలు మీకెటు పరాభవం మీ గేవాంశ సంభూతులై వరలు మీకెట్టులిక్కలు గల్గు అయినగాని అస్మదంత రంగోద్భవమైన ప్రేమ నిత్తులు ఆడుచుంటిమిడు బ్రాహ్మణులంటూ ఉన్నారు శ్రీకృష్ణ పాఠ రాజీవ సేవార్థులై ప్రబలు మీకెట్లు పరాభవం గల్ ఓ మహాపురుషులారా ఎందుకయ్యాల భయపడతారు ఆ నిరంతరము శ్రీకృష్ణ పాదధ్యానము చేసేటటువంటి మీకు పరాభవం లేదు సత్యము దానము శౌచము ఉన్నగున్నటువంటి గుణములందు అద్వితీయమైనటువంటి పేరు గడించినటువంటి మీకు ఇక్కట్లు రావు దేవాంశ సంభూతులై జనించినటువంటి మీకు ఏ విధమైనటువంటి కొరతలు ఉండవు కానీ మీ మీద ఉన్నటువంటి ప్రేమాతిశయం చేత మీరు అలా కోరుతూ మేము దీవించుతూ మీకు ఏ విధమైనటువంటి ఆటంకము కలగకుండా ఈ సంవత్సరము నెరవేర్తుంది గనుక క్షేమంగా వెళ్ళిరండి అని ఆ వారందరూ కూడా పాండవులను దీవించి ఆ తమ తమ త్రోవలలో వెళ్ళిపోయారట అనేక దిక్కులకు వెళ్ళి ఆ వారు వారు ఏర్ప తగినటువంటి స్థానంలో నిలిచిపోయారు తరువాత ఆ ధౌమ్యుల వారున్నాడు పాండవుల యొక్క పురోహితుడు ఆయన చెప్పాడట ఓ మహాపురుషులారా మహాబల పరాక్రమం కలిగి మీరు ఎంతకాలం నుండి కూడా ప్రభుత్వం చేసినటువంటి వారే ఎక్కడా సేవకావృత్తి చేసినటువంటి లక్షణములు మీకు లేవు కనుక సామాన్యమైనటువంటి సేవకా ధర్మములను చెబుతాను అని ఎలా ఉండాలి సేవకుడైనటువంటి వాడు ప్రభువు కన్నా ఎక్కువ ఎత్తైనటువంటి మేడ కట్టరాదు ధనం ఉన్నతమైనటువంటి ఆసనములో కూర్ అధిష్ఠించరాదు ప్రభువులకు కూర్చోకూడదు వెనక కూర్చోకూడదు ప్రక్కలను కూర్చుంటూ ఉండాలి హ్వాసం గు నిశ్చీవనము గోప్యముగా జరుపువలయు సభలో కూర్చున్నప్పుడు ఎప్పుడైనా తుమ్ములొచ్చినా దగ్గులు చాలా ఆ నిశ్శబ్దంగా శబ్దం తక్కువగా నడుపుతూ ఉండాలి అంతఃపురములో ఉండేటటువంటి అనేక రకములైన పరిచారికలతో ఎవరితోనూ మీరు ఏ విధమైనటువంటి వైరము పెట్టుకోకూడదు మహాపురుషులే శాస్త్రములు తెలిసిన వారే కానీ అనుభవం లేదు కనుక నేను చెబుతూ ఉన్నాను అని చెబితే ఆ నమస్కరించి స్వామి మీ యొక్క అనుగ్రహం చేసి మేము కడతీరాము ధన్యులమయ్యాము ఈ విషయములు మాకు చెప్పేవారు లేరు అని ఆయనకు నమస్కరించి తమ యొక్క అగ్నిహోత్రములు ఆ ధౌణ్యులు వారి దగ్గర ఉంచి ఇక ఆలోచించాడు అర్జునుడితో ఎక్కడ మనం ఈ సంవత్సరం గడపాలి అంటే అర్జునుడు చెప్పాడు మత్స్యనగరం ఉన్నదే ఆ విరాటుని యొక్క నగరము చాలా ప్రశస్తమైనటువంటిది ఆయన సౌమ్యుడైనటువంటి ప్రభువు అతని దగ్గర మనం గనకు గడిపినట్లయితే మనకి ఏ విధమైనటువంటి ఇబ్బంది లేదు సుమా అని చెప్పాడట అలాగే కానీ తమ్ములను చూస్తే ఒక్కసారి దుఃఖం వచ్చింది సామాన్యులైనటువంటి వారు కాదు మహాపౌరుషవంతులు అనేక విధములైనటువంటి వైభవములను అనుభవించినటువంటి వారే వీరందరినీ నేను దాసీ కృత్యములో ఎలా నియమించేటట్టు అని దుఃఖపడితే ఆ భీముడు అర్జునుడు అన్నారట అన్నా మా సంగతి ఏమున్నది కానీ నువ్వేమైనా సామాన్యుడువా కురువంశానికి అందరికీ కూడా చాతి గడించినటువంటి రాజులందరూ కూడా మెచ్చుతూ ఉండగా రాజసూయం చేసినటువంటి మహాపురుషుడవే నువ్వు ఎలా గడుపుతావో మాకు అది బాధ మాదేమున్నది సిద్ధమే అంటే ఏం పర్వాలేదు నాగు ఆ బ్రాహ్మణ వేషాన్ని ధరించి కంకుడు అనేటటువంటి పేరు చేత జోత విద్య ఎందు కూడా నైపుణ్యం ఉన్న కారణంతో అప్పుడప్పుడు విరాటుడితో జోధమాడుతూ మంచి చెడు ఆయనకి తెలియపరచుతూ నేను ఒక సంవత్సర కాలం భూసేనము చేసి హవిష్యమే అంటే యజ్ఞశిష్టమైనటువంటి ఆహారమునే భోజనం చేసి నేను గడుపుతానయా నన్ను గురించి మీరేమి సంకోచించవలసినటువంటి పని లేదు అన్నారట అని ఆ భీమసేను చూసేటప్పుడు దుఃఖం ఆగలేదట ఎందువలన అంటే సామాన్యమైన దేహం కాదు సామాన్యమైనటువంటి బలం కాదు పైగా ఆ ఆకలి తట్టుకోలేడు భీముని ఆకలి గురితెరి గన్నము పెట్టువారలెవరో అన్నాడు మహాపురుషుడు ఆ కరుక ఎలా గడిపేటట్లు అంటే అన్నా ఏం పర్వాలేదు అన్నా వినుహస్యమొక్కటి అన్నా్యము భూని తగదని వలదు దేవా నా తెగువేసి పేరు తు మౌవ వెంకటాచునేవిలు కాని తండ్రి ఆజ్ఞ మౌ్వ వెంకటాచునేలు కువిలు కాని తండ్రి ఆజ్ఞ అన్నా నన్ను గురించి నువ్వేమీ బాధపడవలసినటువంటి పనిలే వంటల వాడుగానే వెళ్తాను ఇంకొకరు నాకు పెట్టేది ఏంటి నేనే పది మందికి ఆ కొలువులో ఉన్నటువంటి వారికి అందరికీ పెడుతూ ఉంటాను కనుక ఆ ఏం బాధపడవలసినటువంటి పని లేదు నా విషయం తరువాత ఆ అర్జున్ చూసి బాధపడుతూ అంటూ ఉన్నాడు పవరంబులోనబును గెలిచి నాడు వాత కవచో ీరంబుతో అత్యంత గౌరవం పందినాడు శ్రీకృష్ణ పాద రాజీవ భక్తుడై తృపా ఫలము గాల్చినాడు సవ్యసామ్యరాధముల వృత్తి ఆ అర్జునుని యొక్క పరాక్రమము త్రిలోక విజయ దురంధరుడు అనేటటువంటి పేరు కనుక ఆయన చూసి అంటూ ధర్మరాజు ఎలాంటి వాడు యాదవ సైన్యాన్నంతా కూడా భారద్రోళి ఆ సుభద్రును తీసుకొని వచ్చినటువంటి మహాపురుషుడు వరదాన దర్వితులైనటువంటి కాలకేయ నివాతకవచులు అనేటటువంటి హిరణ్యపుర నివాసులు గంధర్వులను రాక్షసులను అరవై కోట్ల మందిని ఒక్కడే నరికాడు తరువాత ఆ తన నిజ శరీరంతో ఇంద్రలోకమునకు ఇంద్రుని యొక్క సింహాసనములో అధిష్ఠించి ఐదు సంవత్సరములు ఉండి వచ్చినటువంటి వాడు శ్రీకృష్ణుని యొక్క పాదభక్తుడై గొప్ప ఖ్యాతి గడించినటువంటి వాడే ఇలాంటి ఆ అర్జునుడు దాస్య వృత్తి సేవకావృత్తి ఎలా చేయగలుగుతాడు అని బాధపడుతూ ఉంటే ఆ ఆయన అంటూ ఉన్నాడట అన్నా వినుము తెలిపెద రహస్యొద్ అన్న అన్నా వినుము తెల్పెద రహస్య నేను తెరగండు జరిగిన ఉదాబు అన్నా వినుహస్యమొగ్గడి అన్నా పర్వేందు సమానాన నా నామున చీక పేడు చొరింపు మనం రహస్య అన్నా ఆ నన్ను గురించి నువ్వేమి చింతబడవలసినటువంటి పని లేదు పాశపదార్థాన్ని సంపాదించిన తరువాత నీ అనుగ్రహంతో నేను దేవలోకానికి పోయాను ఒకనొక నాడు ఆ ఊర్వశి అనేటటువంటి అప్సరస నన్ను మోహించి వచ్చినది ఒక అర్ధరాత్రి సమయంలో ఆ వెన్నెల వేళ వచ్చి ఆ రతికేలి కూరగా తిరస్కరించాను తిరస్కరించితే దేహం ఎక్కడైనా సరే చలించుదు దేమో అనేటటువంటి ఉద్దేశం చేత స్తంభింపజేసాడట యోగం చేత శిందట చి ఎంతో ఆ పౌరుషం కలిగినటువంటి వాడు మహాపురుషుడు నీ మీద నేను మిక్కిలి కోరికతో వస్తే ఎలా చేస్తావా అన్నాడు అంటే కొద్ది సంవాదం కూడా జరిగింది అక్కడ మేము దేవలోకంలో ఉండేటటువంటి వాళ్ళము ఇక్కడికి వచ్చినటువంటి పురుషులు ఎవరైనా మాకు ఒకటే అన్నదమ్ములు కాని తండ్రి కొడుకులు కాని బాబ మరుదులు కానీ అందరూ సమానమే సుమా అన్నదట అంటే అయితే కావచ్చు కానీ నా తండ్రి అయినటువంటి దేవేంద్రునకు నీవు ఉంపుడు గతెవు తల్లితో సమానము పైగా నేను నరశరీరంతో వచ్చాను భూలోకానికి వెళ్ళాలి కనుక నీకు నాపైన ఇలాంటి కాంక్ష తగదు అని అందుచేత శపించింది అయితే ఆ వెంకటదాసుని హరి మరుసటి దినమున ఆ దేవేంద్రుడు చూశాడటా ఇదంతా కూడా తెలుసుకున్నాడు ఆ అర్జునుని యొక్క నిగ్రహశక్తికి సంతోషించి నాయనా ఇది ఈమె ఇచ్చినటువంటి శాపం ఒక్క సంవత్సరం పనిచేస్తుంది నీకు అజ్ఞాతవాసములు ఉపయోగించుది అని ఆ శాపమే వరంగా మార్చాడు గనక నన్ను గురించి నీవు దిగులు పడవలసినటువంటి పని లేదు అన్నాడదడ్డా ఆహా బాగున్నదనుకున్నాడు ఆ తరువాత నకులున్ను చూసి దుఃఖపెట్టాడు ఆయన చెప్పాడ ఏం పర్వాలేదు నేను అస్సశిక్ష కూడా ఆ విరటుని యొక్క కొలువులో గుర్రములను నేను పోషించుతూ ఆ తామగ్రంథి అనేటటువంటి పేరు చేత ఉంటాను నన్ను గురించి నువ్వేం బాధపడవలసినటువంటి పని లేదు సహదేవుడు ఆ చిన్నవాడు ఆ భోజనానికి కూడా ఎల్లప్పుడూ ఆ ద్రౌపది కుంతి వాళ్ళు పిలిచి పెడితేనే వెళ్ళేవాడట భారత యుద్ధం నాటికి ఆ సహదేవునకు ఎనభై సంవత్సరాలు పిల్లవాడని అంటూ ఉన్నారు ఎందువల్ల అంటే ఆ పెద్దలు ఉన్నారు కనుక వారికి అన్న ఈయన పిల్లవాడు వారికి అలాంటి అభిమానము తమ్ముని మీద ఈ పన్నెండు సంవత్సరాలు ఎలాగో పోషించుకొచ్చాము కాపాడాము కానీ ఇప్పుడు ఏమైపోతాడో నన్ను దుఃఖపడితే నన్ను గురించి నువ్వేం బాధపడవలసిన పనిలే నేను ఆ పశువులను రక్షించుతూ పశుపాలకుడనై తంత్రిపాలుడు అనేటటువంటి పేరు చేత రాటును కొలువులో ఉంటాను పశువులు నా యొక్క గాలి సోకితే చాలు కరస్పరిస తగిలితే చాలు ఎలాంటి పశువులైనప్పటికీ చూలు నిలిసి ఆ మంచి ఆ దూడలను పెట్టి చక్కగా పాలు ఇవ్వాలి అని ఆ సహదేవుడు చెప్పాడు దానికి కూడా ఆ విధానం బాగున్నదని ఆనందించాడు ద్రౌపదిని చూశాడట సౌందర్యములు తిరుగులేదు పతివ్రతాలలామా ఈ కోమలంగిదే చింత కోమలంగిదే చింత ఏ కొరని మహామనీష కులంబునబుట్టి మనుటే కోమే చింతి కోమల చే చూసి బాధపడుతూ ఉంటే నాథా మీరేం బాధపడవలసినటువంటి పని లేదు సైరంధ్రీ వేషము మాడిని అనేటటువంటి పేరు చేద్దా పూలమాలలు కూర్చుతూ గంధములను తీస్తూ ఆ రాటుడి యొక్క భార్య అయినటువంటి సుదేశుని దగ్గర నేను సంవత్సర కాలము గడుపుతాను సైరం జాతి స్త్రీలంటే పతివ్రత శిరోమణులు వేరే చెప్పవలసిన పనిలే ఆ జాతిక్యాలాంటి గొప్పతనం ఉన్నది కనుక నేను ఆ ప్రకారంగా గడుపుతాను కనుక నువ్వేమీ నా గురించి ఆ దిగులు పడవలసినటువంటి పని లేదు అని ఆమె కూడా చెప్పిందట సంతోషించారు అంతేకాక ఆ రహస్యంగా ఏదైనా అవసరమైనట్లయితే వీళ్ళందరూ ఒకరిని ఒకరు పిలుచుకోవటానికి మారు పేర్లు పెట్టుకున్నారట ఎంత దూరదృష్టో చూడండి సామాన్యమైనటువంటి వారి పేర్లున్నాయి కొలువులో చేరబోయేటటువంటి పేర్లున్నాయి కానీ రహస్యమైనటువంటి పేర్లు అవసరమైన అవసరం కనపడ్డ తర్వాత జయ విజయ జయంత జయత్సేన జయత్ అనేటటువంటి ఐదుగురికి ఐదు పేర్లు పెట్టుకున్నారట ఆ ప్రకారంగా పెట్టుకొని బయలుదేరారు అందరిని కూడా సాగనంపి రాటుడు కొలువులో చేరటానికై బయలుదేరారట బయలుదేరుతూ ఉంటే కొంద దూరం నడిచారు నడిచిన తర్వాత నడవలేకపోయినది పాపం ఆ ద్రౌపది నిరంతరము రథముల మీద ఆ అనేక విధములైనటువంటి వాహనముల్లో సంచరించేవారే కాని ఆ కాలినడకను వెళ్ళేవారు కాదు కదా అంటూ ఉన్నదట radically bien, eiração calec também, você sente nomenal geschät que é possível de passage p nós mais ele tem Shoots o palco eu sou um cheio este tipo vertu não é divino meals de casa me e t African essaوي పడది మిన్నల చై నల్ కెడుములొంద్రే నడు యార్ నర్ర్ణాద్రమా నడు నడవలేకపోతూ ఉన్నాను శరీరం అంతా కూడా ఆ వణికి పోతూ ఉన్నది కాళ్ళు పుళ్ళు పడిపోయినాయి అన్నదే ఆ సహదేవుడా కాసేపు ఆమెను భరించి తీసుకురావయా అన్నాడట ఆయన ఎత్తుకున్నాడు చిన్నవాడు కనుక ముందు పని చిన్నవాళ్ళకి చెబుతాం కొంతసేపుకి ఆయన అలసిపోతే నకులుడా నువ్వు తీసుకో ఈ వెళ్ళిపోతున్నాడంట ఆయన నడవలేకుండా ఉన్నాడు పాపు ఏం చేస్తాడు ఆయనకి తెలుసు అందరూ అదే స్థితిలో ఉన్నారు అర్జున అంటే భీముడు అన్నాడు అందరు అగోరించారు కదా ఆయన బుధానెక్కించుకొని ఆ ఊరు బయట వరకు తీసుకుపోయి అక్కడ దించాడు అక్కడ దించిన తర్వాత స్నానములు చేసి బడలికంతా కూడా తీర్చుకొని ఇక బయలుదేరదాం ఒక్కొక్కరిమే నా వెంట వరుసనే మీరు రావలసినది అని వారికి చెప్పాడుట చెప్పి ఆ ధర్మదేవతను తండ్రి అయినటువంటి యమధర్మరాజును తలంచేటప్పటికీ ఒక్కసారి వారి వారికి రావలసినటువంటి రూపములన్నీ కూడా వచ్చేసినాయి కావలసినటువంటి పరికరములు ఆయుధములు వారికి కావలసినవన్నీ కూడా వచ్చినాయి కానీ ఆ చూశాడు ధర్మరాజు ఈ ఆయుధములతో కనుక వెళ్ళాము అంటే వెళ్ళడానికి వీలు కాదు ఎక్కడ పెట్టాలి ఎక్కడ పెడటానికి సామాన్యమైనటువంటివి కావు ఏం చెయ్యాలి అని అర్జున చూడవై ఆ సమీపంలో ఎక్కడైనా నిక్షేపం చేయటానికి అవకాశం ఉన్నదేమో అంటే ఆయన అంటూ ఉన్నాడట సమీపమునగలదున గలదు రాజమ గజ సమీపమునగలదు పునిమేని సమీపములో సూర్యునకు చంద్రునకు గాలికి కూడా ఏమి అవకాశం ఇవ్వకుండా ఆ వెంకటాఖ్య రక్షకుడైనటువంటి వేణుగోపాలు యొక్క శరీరంతో సమానమైనటువంటి నల్లధనం కలిగిన ఒక జమ్మి వృక్షం దగ్గరలో ఉన్నదన్న అన్నాడట అక్కడికి వెళ్ళి ఆ ఆయుధములను బెట్టు వదిలించారు వదిలించి అన్ని కూడా కట్టగట్టినటువంటి వారై ఆ చెట్టు మీద పెట్టించాడట నకు పెట్టించి దానిపైన ఒక శవాన్ని అక్కడ పడి ఉన్నటువంటి ఒక ఉంచ వృత్తి జీవించి అశువులు బాసినటువంటి ఒక శవాన్ని దాని మీద కట్టించాడు ఆ దీని యొక్క దుర్గంధమునకి సమీపంలోకి ఎవరు రారు అనేటటువంటి తలంపు చేత కట్టించి దేవతలను ప్రార్థన చేస్తూ ఉన్నాడట ధర్మరాజు నింగికి వేలి పులకు హేళికి గపాల మాలికి తామర తూలికి ఢక్డం బోలికి అహల బోదాలికి తారాపాలికి శసికిని జోక మనరిం తోనో సకాయులై చంద్రహాస ముల్ల నర్క హాయ నము దాక బ్రోచుడకు జోక మనరిం కటాలన న వెం కటక కయనియా దడం బ్రోతు హది కటాక్షమన మా కటాలల్లి పుడి కుటుంబనందుంచుడం చేసి యవ్వది తిని దోచకుండు నట్టుకోరుడం చేసి మిక్కుటంపు తమి తోగా కూన నింటూను సహాయలై చంద్రహాసములా ఒక్కాయనము దాద బ్రోతుడగుజోగా ఇంటూను అందరికి కూడా సమస్తకులకు పంచభూతములకు సూర్య చంద్రులకు అందరికి కూడా నమస్కరించి ఒక్క సంవత్సర కాలము మీరెవ్వరికి కూడా గోచరించకూడదు ఇతరులకు కాని మాలో గాని ఎవరికి ఒక అర్జునుడికి నాకు తప్పకి ఇంకెవరికి కనపడవద్దు ఎప్పుడైనా సరే కోపడి చెందాడు అంటే నాకు తెలవకుండా వచ్చి పడతాడు భీముడు కౌరవుల మీద కనుక భీమునికి మాత్రం అసలు కనపడవద్దు అన్నాడట అని ఆ దిగి వచ్చి ఆ భీముని కౌగలించుకున్నాడట ఆ మాట అన్నందుకు ఆయనకి ఎంత దుఃఖం కలిగిందో ఆ ప్రకారంగా చేసి ఆ బయలుదేరాడు బయలుదేరి ఆ విరాటుడు కొలువులో ముందుగా ఆయన నడిచాడట నడిస్తే ఆ చూస్తూ ఉన్నాడు విరాటుడు సభ ఆ ధర్మరాజును చూసేటప్పటికీ ఆ దివ్య తేజస్సు ఉన్నదే పట్టొచ్చినట్టుగా కనపడుతూ ఉన్నది అంటూ ఉన్నాడట సప్తలు లేక చచ్చింపవల గాని చండతరగ్దిహోత్రుండుగాడే దంభోళి లేకుంట తర్క్కింపవలగాని మంటిపై దిగిన వేగంటిగాడే ఫాలేని పరికింపవలగాని కరుణతో చిన్న శశీవరుడుగాడే చతురాశ్రములు లేని సందేహమే గాని పూని కనపడిన వాద్యాన్ని గాడే వీడు విని బోలు వాడి జగమునందులేడు అందగాడు మన్నగాడు మనకు వన్నెగాడు మన్నగాడు గాదగి ఉన్నవాడు చూడరే ప్రభావని ఏడు జ్వాలలు కనపడతలేదు గాని సాక్షాత్తుగా అగ్నిహోత్రుడా ఏమి ఇతడు చేతిలో వజ్రాయుధం లేదు గాని భూమి మీదకు దిగినటువంటి దేవేంద్రుడు ఏమో సుమా పార్వతీదేవి వెంట లేదు గాని ఆ మనం రక్షించడానికి వచ్చినటువంటి సాంభుమూర్త ఏమి నాలుగు భుజము నాలుగు ముఖములు లేవు అంతేగాని ఆ వాణీశ్వరుడైనటువంటి బ్రహ్మదేవుడై ఉంటాడు ఇతడు చూడబోతే ఆ మహాపురుషుడుగా కనపడుతూ ఉన్నాడే ఎవరు ఇతడు అని ఆశ్చర్యపోతూ ఉన్నాడు దగ్గరికి వెళ్ళాడు స్వామి నన్ను ఆ కంకుడు అంటారు నా చేతిలో ఉన్నటువంటి ధనమంతా కూడా ఒకనొక నిమిత్తం చేత నా దాయాదులు అపహరించారు అందుచేత ఆ మీపోడి సజ్జనులను అక్కడక్కడ సేవించుతూ కాలం గడుపుతూ ఉన్నాను అలాంటి నియమములో ఇంకొక సంవత్సర కాలము నాకు వ్రతం ఉన్నది ఈ సంవత్సర కాలముని సన్నిధానములో గడిపి నాకు ఎగ్గు చేసినటువంటి వారిని జయించడానికి పోవలను అనేటటువంటి ఉద్దేశం చేత మీ దగ్గరకు వచ్చాను సుమా అన్నారట